శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమును ఆరవ ప్రకరణంలో అరవై నాలుగవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము దేహాత్మ వాదులను ఇంద్రియాత్మవాదులు ఖండన చేశారు ఇంద్రియములే ఆత్మ అని చెప్తూ యుక్తిని మరియు ప్రమాణములు కూడా ఇచ్చారు ఆ తర్వాత హిరణ్య గర్భోపాసకులు ప్రాణాత్మవాదులు వచ్చి ఇంద్రియాత్మవాదులను ఖండిన చేస్తున్నారు అరవై ఐదో శ్లోకానికి అవతారిక మతాంతరం ఉత్పయతి వేరే మతమును ఉత్పనం చేస్తున్నాడు లేవనెత్తుతున్నాడు అంటే ఇంద్రియాత్మవాదులు చెప్పేటువంటిది అది సుసంగతము కాదు ప్రాణమే ఆత్మ అని ప్రాణాత్మవాదులు వచ్చి వారి యొక్క మతాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారు అరవై ఐదో శ్లోకం చూడండి హైరణ్య గర్భాహ ప్రాణాత్మ వాదినే చక్షురాధ్యక్ష ప్రాణ సత్వే తు అంటే హిరణ్య గర్భ ఉపాసకులు ప్రాణమే ఆత్మ అని చెప్పువారు ఏవం ఉచిరే ఈ విధంగానైతే చెప్తూ ఏమనంటే చక్షురాది అక్షలోపే అపి చక్షురాది దశ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి లోపించినప్పటికీ అవి లేనప్పటికీ కూడా ప్రాణసత్వేతు జీవతి ప్రాణము విద్యమానమై ఉంటుంది ప్రాణము జాగృతిగా ఉంటుంది కాబట్టి జీవిస్తున్నాడు ఇంద్రియాలు ఉన్నా లేకున్నా ప్రాణముంటే సరి జీవుడు జీవిస్తాడు సుషుప్తులో ఇంద్రియాలు లోపమైపోతాయి కదా కానీ ప్రాణము జాగృతి ఉంది అందుకని జీవుడు జీవించి ఉంటున్నాడు ఇంతే కాకుండా అక్షానా బలం యచ్చత్ అని మనము పంచకోశ వివేకంలో చెప్పుకున్న ప్రకారంగా ఇంద్రియాలన్నిటికీ బలమును సత్తను స్ఫూర్తిని వాటి వాటి వ్యాపారాల్లో ప్రవృత్తం శక్తిని ఇచ్చింది ఎవరు అంటే ప్రాణం అందువల్ల ఇంద్రియాలు లోపించినప్పటికీ కూడా ప్రాణం జాగృతిగా ఉండడం ద్వారా జీవుడు జీవించి ఉండగలుగుతున్నాడు ప్రాణం ఉంటేనే శరీరం మంగళకరం ప్రాణం లేకపోతే అమంగళం శుభం అనబడుతుంది అందుకని ఇంద్రియాల కంటే ప్రాణమే శ్రేష్టం కాబట్టి ప్రాణమే ఆత్మ అని ఈ విధంగా ప్రాణాత్మ చెప్తున్నారు ప్రాణస్య ఆత్మత్వే శ్రౌత లింగాని ఇది దర్శయతి ప్రాణము ఆత్మ ఉంది అనుటలో శృత్యుక్త లింగమును అనగా హేతును కూడా చూపెడుతున్నారు ప్రాణమే శ్రేష్టము ప్రాణమే ఆత్మ అనోటకు శృతిలో కూడా చెప్పబడింది కాబట్టి శృతి ప్రమాణం ఉంది అని అరవై శ్లోకాన్ని ప్రవర్తన చేస్తున్నారు ప్రాణోజాగ్ తేపే ప్రాణశ్రేష్టం కోస ప్రాణమయ సమ్యక్ విస్తరణ ప్రపంచత సుప్తే అపి ప్రాణ జాగ్రత్త జీవుడు నిద్రించి సుషుప్తి వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు అంతఃకరణము ఇవేవి కూడా లేవు అవి విలీనమైనయి అయినా కూడా ప్రాణము మాత్రము జాగృతి అయి కాబట్టి ఆ ప్రాణం ఉంటేనే సకల ఇంద్రియాలు వాటి వాటి వ్యాపారములు చేయగలుగుతున్నాయి అందువల్ల ప్రాణమే శ్రేష్టము అని అంటూ అంటే శృతిలో చెప్పబడింది మనం వింటున్నాం ఇంతేకాకుండా పంచకోశ వివేక ప్రకరణంలో ప్రాణమయ కోసం యొక్క తెలుసుకున్నాము మరి శృతిలో కూడా ప్రాణమయ కోసం శ్రేష్టతను విస్తారంగా ప్రపంచత అంటే విస్తరించి చెప్పబడింది అందువల్ల శృతి సమ్మతము మరియు ఇంద్రియాలు ఉన్నా లేకున్నా కూడా ప్రాణం జాగృతి సకల ఇంద్రియాలకు బలము ఇస్తూ సకల వ్యాపారాలకు హేతు అయినందు వల్ల ప్రాణమే శ్రేష్టము ప్రాణమే ఆత్మ అని ప్రాణాత్మ వాదులు ప్రాణం శ్రేష్టమని చెప్పారు తొమ్మిదవ అంకం చూడండి ప్రాణాదయ ఏవ ఏతస్మిన్ పూరే జాగృతి ప్రశ్నోపనిషత్తు నాలుగు దేశం ఈ ప్రాణాదులన్నీ కూడా ఏతస్మిన్ పూరే జాగ్రతి ఈ ప్రాణాదులు లోకమైనప్పటి కూడా ఈ పురం అంటే శరీరం అనే పురం ప్రాణం మాత్రం జాగ్రూమై ఉంటుంది ఇత్యాది శృతి వాక్యాల చేత ప్రాణము ఎల్లప్పుడూ సతర్కమై జాగృతి అయి ఉంటుంది అని ప్రాణ జాగరణ శృయతే ఈ మొదలైనటువంటి శృతుల చేత ప్రాణం జాగృతి అయి ఉంటుంది మరియు తత్ ప్రాణే ప్రపన్న ఉదతిష్ఠత్ అభవత్ తదే తదుక్తం ఇది ప్రాణస్య శ్రేష్టాధికం శ్రూయతే ప్రాణము జాగరూక ఉంటుంది అనేటువంటి ప్రశ్నోపనిషత్తు ప్రమాణమిచ్చి మరియు అదేవిధంగా శృతిలోనే వినపడుతుంది ఈ ఇంద్రియ గణము సుక్తమయ్యి లయస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఉత్న దశలో జాగ్రత్త దశలో ప్రాణం యొక్క సహాయం చేతనే ఆ ఇంద్రియాలు ఉత్నమవుతున్నాయి ఆ ఇంద్రియాలకు బలమును ఇచ్చింది ప్రాణమే ప్రాణం ఉండడం వల్లనే ఇంద్రియాలు ఉత్నం కాగలుగుతున్నాయి ప్రాణమే లేకపోతే ఇంద్రియాలు ఏ విధంగా ఉత్నం అవుతాయి అందుకని ప్రాణమే ఉక్తం అన్నాడు ఉక్తం అంటే ప్రాణమే శ్రేష్టము అని మరియు తైత్రి ఉపనిషత్తులో రెండు డేస రెండులో ఏమని చెప్పబడింది అన్యోంతరాత్మ ప్రాణమయ ఇత్యాదిన ప్రాణమయ కోస ప్రపంచత ప్రాణమయ కోసం గురించి విస్తారంగా చెప్పబడింది అన్యోంతరాత్మ ప్రాణమయ అంటే అన్నమయ కోసం కంటే శ్రేష్టము అంతరము అయినటువంటిది ప్రాణమయ కోసము అని కూడా ప్రాణమయ కోసం యొక్క శ్రేష్టతను చెప్పడం జరిగింది మరియు ఆది శ్లోకంలో పూర్వార్థంలో ప్రాణశ్రేష్ఠాధికం శృతం అని ఉంది కదా ఆది శబ్దం చేత ఏమేమి తెలుసుకోవాలి అంటే ప్రాణ సంవాద ప్రవేశాదికం గ్రాహ్యం ఇంద్రియాలు మరియు ప్రాణము యొక్క సంవాదాత్మకమైన ప్రకరణము చాందోగ్య శృతి ఆరో డాసు ఒకటి కౌశితకి ఉపనిషత్తు రెండో డాస్ పద్నాలుగులో ఏదైతే ప్రాణ సంవాద ప్రకరణము వినబడుతుందో అక్కడ బ్రహ్మదేవుని యొక్క తీర్పు మేరకు మీరు ఈ శరీరం నుంచి ఎవరైతే నిష్క్రమిస్తే శరీరం అమంగళమవుతుందో వారే శ్రేష్టులు మీరే నిర్ణయించుకోండి అని ఈ విధంగా చెప్తే ఒక్కొక్క ఇంద్రియము శరీరం నుంచి నిర్గతమైతే ఆ ఒక్క ఇంద్రియం యొక్క వ్యాపారం కుంటుపడింది మిగతా ఇంద్రియాల చేత మరి ప్రాణము చేత జీవన వ్యవహారం సాగుతూనే ఉంది శరీరం అమంగళం కాలేదు ఇట్లా దశ ఇంద్రియాలు కూడా శరీరం బయటకు వెళ్ళి చూస్తే శరీరం మాత్రం అమంగళం కావడం లేదో ఆ ఒక్క ఇంద్రియం వ్యాపారం మాత్రమే కుంటు పడింది ఎప్పుడైతే ప్రాణము శరీరం నుంచి నిర్గమనము కావడానికి ఉద్యుక్తమైందో ఇంకా నిష్క్రమించలేదు నిర్గమనం కాలేదు బయటకు వెళ్ళలేదు అంతా మాత్రం చేతనే ఇంద్రియాలన్నీ వెలవిల పోయాయి వాటికి అస్తిత్వమే లేకుండా పోతుంది అప్పుడు ఇంద్రియాలన్నీ ఒక్కొమ్మడిగా ఏక కంఠంతో ఏ ప్రాణమా ఆగుము హే ప్రాణమా నీవే శ్రేష్టము అని ఏక కంఠంతో ముక్త కంఠంతో ప్రాణశ్రేష్టమును అవి ప్రకటన చేసినాయి ఉద్ఘోషించినాయి ప్రాణము శరీరంలో అట్లే ఉండిపోయింది చూసారా అంటే శరీరం యొక్క స్థితి ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నది కాబట్టి ప్రాణమే శ్రేష్టము అని మనం తెలుసుకోవాలి ప్రాణ సంవాదము అంటే ప్రాణం యొక్క ప్రవేశాదులను విచారం చేసినట్లయితే ప్రాణమే ప్రాణం ఉంటేనే శరీరం మంగళకరమై ఉంటుంది సకల వ్యాపారాలు ఇంద్రియాలు కూడా వాటి వాటి వ్యాపారాలు చేస్తూ ఉంటాయి అందువల్ల ప్రాణమే ఆత్మా అనే విధంగా ప్రాణాత్మ వాదులు వాళ్ళ యొక్క మతాన్ని యుక్తితో మరియు శృతి ప్రమాణం చేత కూడా సిద్ధి చేశారు ఇప్పుడు ఈ ప్రాణాత్మవాదుల చేత ఏదైతే ఇంద్రియాత్మవాదులను ఖండన చేయడం జరిగిందో ఆ ఖండన ప్రకారము మనకు యాభై ఎనిమిదవ ద్వారా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చక్కగా తెలియజేస్తున్నారు యాభై ఎనిమిదవ టిప్పణను చూడండి చారువాకుకే ఏకదేశి ఇంద్రియాత్మ వాది కాజ మత హేహమే ఆత్మ అనేవారు చారువాకులు ఈ ఇంద్రియములు ఆత్మ అనేవారు కూడా చారువాకులలోనే ఏకదేశి ఒక ప్రకారం వారి మతము సో అసంగత హంద్రియాత్మ వాదము అసంగతము కహతే జిశు వినా శరీర రహిణి సో ఆత్మ హే ఈ ప్రాణాత్మ వాదులు ఇచ్చే యుక్తి ఏమిటి అంటే ఏది లేకపోతే శరీరము ఉండజాలదు శరీరం య మనుగడ కొనసాగదు శరీరము అమంగళమవుతుందో అది ఆత్మ చక్షురాదికి ఏకేక ఇంద్రియకే నాశేబి చక్షురాది దశ ఇంద్రియాల్లో ఒక్కొక్కటి నాశనం అయినప్పటికీ కూడా అంద బదిర ఆదికు హోయికే శరీర నేత్ర ఇంద్రియం లేదనుకోండి అంధుడుగా ఉంటాడు కాని శరీరం అయితే కదా గుడ్డి వాళ్ళు జీవించడం లేదా శరీరం జీవిస్తుంది శ్రోత్ర ఇంద్రియం లేదనుకోండి చెవిటి వాడుగా ఉన్నాడు అంత మాత్రం చేత శరీరం అమంగళం ఏ మరణిస్తాడా వ్యవహారం జరుగుతుందా లేదా ఆ ఒక్క ఇంద్రియం వ్యవహారం కుంటబడితే మిగతా ఇంద్రియాల చేత వ్యవహారం జరుగుతుంది అందుకని ఇంద్రియాలు లేకున్నా కూడా ఏది ఉంటే జీవన వ్యవహారం జరుగుతుందో అది ఆత్మ యాతి ఇంద్రియ ఆత్మ అందుకని ఇంద్రియాలు ఆత్మ కాదు మరెవరయ్యా అంటే ప్రాణమే ఆత్మ జో ఇంద్రియాత్మ వాది కహే ఒకవేళ ఇంద్రియాత్మ వాది తన యుక్తి కూడా చూపెట్టాడు కదా పూర్వము ఏమని మై దేకుహు మై సునుహు ఇత్యాది రీతిసే అహం ప్రతీతికే విషయ ఇంద్రియ ఆత్మ హే నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను మాట్లాడుతున్నాను అనేటువంటి ఈ ప్రతీతి చేత ఇందులో నేను చూస్తున్నాను చూచుట అనేది ఇంద్రియ ధర్మం మరి ఆ తో కలిసి నేను అనే వ్యవహారం జరుగుతుందా లేదా అహం ప్రతీతికి విషయం ఇంద్రియమవుతుందా లేదా అందువల్ల అహం ప్రతీతికి విషయం ఏదో అది ఆత్మ అందుకని ఇంద్రియంలో కూడా అహం ప్రతీతి కనపడుచున్నందువలన ఇంద్రియాలే ఆత్మ అని ఇంద్రియాత్మ వాళ్ళు ఏదైతే యుక్తి చూపెట్టాడో సుబీ బి అది కూడా సంభవించదు కహైతే ఎందుకనంటే ఇహ ఈ ఇంద్రియాత్మ వాళ్ళి చూపెట్టినటువంటి యుక్తిలో ఏమి తృటి ఉన్నది ఏమి దోషం ఉన్నది అది ప్రాణాత్మ వాళ్ళు చూపెడుతున్నాడు చూడండి మై దేకుహు మై సునుహు అనేటువంటిది ఏదైతే ఉందో వ్యవహారం అహంప్రదేతిక విషయం అయితుంది అని చెప్పాడు కదా అక్కడ ఆ చెప్పేవాని యొక్క తాత్పర్యము ఇంద్రియము ఆత్మ అని చెప్పే తాత్పర్యం కాదు ఇంద్రియము నేను అని చెప్పే తాత్పర్యం లేదు అక్కడ మరి ఏమిటి అని మై నేత్రు వాళ్ళ శ్రోత్రుల వల్ల సునుతాహు ఏ పురుషుక అభిప్రాయ చూడు నేత్రం గల నేను చూస్తున్నాను శ్రోత్రం నేను వింటున్నాను అని అభిప్రాయం ఉంది అక్కడ నేను చూస్తున్నాను నేను వింటున్నాను అనేటువంటి వ్యవహారం యొక్క తాత్పర్యం ఇంద్రియములు గల నేను వ్యవహారం చేస్తున్నాను నేత్రేంద్రియం గల నేను చూస్తున్నాను శ్రోత్రేంద్రియం గల నేను వింటున్నాను అని ఏ విధంగా చెప్పే తాత్పర్యం ఉంది గాని ఇంద్రియము నేను అని చెప్పే తాత్పర్యం లేదు పోనీ లోకం లోపల ఇంద్రియమే తానైతే అహం నేత్రం అహం శ్రోత్రం అని ఈ విధంగా అనాలి నేను కన్నును నేను ముక్కును అనాలి ఎవడన్నా చెప్పండి అధ్యాస విషయాన్ని మనం చర్చించుకునేటప్పుడు చెప్పుకున్నామా లేదా వృత్తి వృత్తి ప్రభాకరము సిద్ధాంత బత్యాది గ్రంథాల్లో మనం చెప్పుకుంటూ వచ్చాము ఎప్పుడు కూడా ఇంద్రియము స్వరూపం చేత అధ్యాస కాదు నేను ఇంద్రియము అని అనడు ఎవరు కూడా ఇంద్రియ ధర్మం యొక్క అధ్యాస ఇంద్రియ ధర్మాలేవి అందత్వ మందత్వ పటుత్వాదులు నా నేత్రం మంచిగా పనిచేస్తుంది నాన్ను స్పష్టంగా చూడగలుగుతున్నాను లేదా మంద మందంగా పనిచేస్తుంది నేను సరిగా చూడలేకపోతున్నాను లేదా అంధత్వం మొత్తమే కనిపడతలేదు గుడ్డి వాణ్ణి అనేటువంటి ఏదైతే గుడ్డితనము ఉన్న అది ఇంద్రియ ధర్మం ఆ ఇంద్రియ ధర్మాన్ని తన ఎందు ఆరోపించుకుంటాడే గాని ఇంద్రియమును తన ఎందు నేను శ్రోత్రం నేను నేత్రం అని ఈ విధంగా ఎవరు అనరు నేను కన్నును నేను మొక్కును నేను చెవిని అని ఎవరు అనరు ఇంద్రియ ధర్మాలను ఆరోపించుకుంటారు మరి నేను చూస్తున్నాను నేను వింటున్నాను అనేటువంటి వ్యవహారం యొక్క తాత్పర్యం అంటే ఈ నేత్రం నేను చూస్తున్నాను శ్రోత్రం నేను వింటున్నాను ఈ విధంగా చెప్పే తాత్పర్యం ఉందే ఇంద్రియము నేను అని చెప్పే తాత్పర్యం లేదు అక్కడ అవరు మై నేత్ర రూపు దేకుతాహు మై శ్రోత్ర రూపు సుంతాహు ఏ పురుషక అభిప్రాయం నహే నేత్ర రూపమైన నేను చూస్తున్నాను శ్రోత్ర రూపమైన నేను వింటున్నాను ఈ విధంగా చెప్పే తాత్పర్యం లేదు యాతే ఇస్ అహం ప్రతీతి క్ ఇంద్రియనితే భిన్న సిద్ధు ఓవే హే ఇంద్రియని నా చెవి నా కన్ను నా ముక్కు నేను నేత్రం చేత చూస్తున్నాను శ్రోత్రం చేత వింటున్నాను ఇత్యాది వ్యవహారాల చేత మమత్వానికి విషయమవుతున్నాయి ఇంద్రియాలు నా చెవి అన్నప్పుడు మమ శ్రోత్రం నా యొక్క చెవి అంటున్నప్పుడు నా యొక్క అంటే మమత్వానికి విషయం ఉంటుంది మమ నేత్రం మమ శ్రోత్రం అంటున్నప్పుడు మమత్వానికి అంటే తనకంటే భిన్నమైంది ఏదో అది మమత్వానికి విషయమైతుంది తానైతే అహం నాకు విషయం అవుతాడు కానీ నాది అని అన్నప్పుడు అది తనకంటే భిన్నంగానే ఉంటుంది అందుకని ఇంద్రియాలు మమత్వానికి విషయం అవుతున్నందు ఇంద్రియాలను తెలుసుకునేటువంటి వాడు ఇంద్రియాల కంటే భిన్నంగానే ఉంటాడు ఏ విధంగా ఘట ద్రష్ట ఘటా భిన్న అని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పిన ప్రకారంగా ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే భిన్నంగా ఏ విధంగా ఉంటాడు అదే విధంగా నా నేత్రం నా శ్రోత్రం నా కన్ను నా చెవి నా ముఖ నా కాలు అని నాది నాది అంటున్నటువంటి తాను తనది అయినటువంటి ఇంద్రియము కంటే భిన్నంగానే ఉంటాడు ఏ విధంగా ఎదురుగా ఘటం ఉన్నది ఇది ఎవరిదయ్యా ఘటం అంటే నా ఘటం అంటాడు నాది అంటే మహమత్వానికి విషయమైంది అన్నప్పుడు ఏది మహమత్వానికి విషయం నాది అని చప్పుటకు వీలవుతుందో అక్కడ ఆ విషయం తనకంటే భిన్నంగానే ఉంటుంది తాను దానికంటే భిన్నంగానే ఉంటాడు ఇది నియమం ఉంది ఘట ద్రష్ట ఘటా గటాను చూసేవాడు ఘటన కంటే భిన్నంగానే ఏ విధంగా ఉంటాడు ఈ శ్రోత్రాది ఇంద్రియాల యొక్క అందత్వ మందత్వ పట్టుత్వాది ధర్మాలను తెలుసుకునేటువంటి తాను వాటి భిన్నంగానే ఉంటాడు ఇది నియమం ఉంది అందుకని ఇంద్రియాలు మహమత్వానికి విషయమవుతున్నందువలన అవి తనకంటే భిన్నంగానే ఉంటాయి గాని తాను ఇంద్రియం ఎప్పుడు కాదు దృష్టి మేరీ మందు వాణి మేరీ స్పష్ట హే ఐసే ఇంద్రియకు మమతాకీ విషయతకే దేగన్ అయితే అహం ప్రతీతికి విషయత వ్యభిచార హై అయితే ఇంద్రియ ఆత్మ నహి హై నా దృష్టి మంద మందంగా ఉంది నా యొక్క వాణి స్పష్టంగా ఉంది అంటున్నప్పుడు ఇంద్రియ ధర్మాలను తీసుకొని వాటిని విషయం చేస్తూ నాది అని వ్యవహారం చేస్తున్నాడు ఎప్పుడైతే నాది అంటున్నాడో అది మమత్వానికి విషయం అవుతుండం ద్వారా అది తనకంటే భిన్నంగానే ఉంటుంది కానీ తాను ఎప్పుడు కూడా ఇంద్రియము కాదు అందువల్ల ఇంద్రియము ఆత్మ కాదు జో జిస్థెట్రష్టాకే నాయి భిన్న హె ఎవరు దేన్ని తెలుసుకుంటారో అతడు ఆ తెలియబడేదానికంటే భిన్నంగానే ఉంటాడు ఏ విధంగా ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే భిన్నంగానే ఉంటాడు అదే విధంగా ఇంద్రియాల యొక్క అంధత్వం అందత్వ పటుత్వ అది ధర్మాలు తన చేత తెలియబడుతున్నందువలన ఆ తెలియబడేటువంటి ఇంద్రియ ధర్మాలు మరియు ధర్మ సహిత ధర్మీ అయినటువంటి ఇంద్రియం తాను ఇంద్రియాల కంటే భిన్నంగా ఉన్నాడు అని ఇది స్పష్టంగా తెలియబడుతుంది అందువల్ల ఇంద్రియంలో ఆత్మ కాదు చూడు ఇంద్రియాలు ఆత్మ కాదు అనడానికి మరొక యుక్తిని చూపెడుతున్నాడు మనికి వ్యాకులత ఆధిక కాలమే ఇంద్రియానితే శ్రవణాదిక్ సో సో వ్యాపారకి బి అసిద్ధీకరి ఇంద్రియానికి జడత అనుభవ సిద్ధే ఒక్కోసారి ఇద్దరు మిత్రులు మాట్లాడుతున్నారు అనుకో లేదా గురు శిష్యులలో శాస్త్ర విచారం జరుగుతుంది గురుదేవుడు ఉపదేశం చేస్తూ శిష్యుడు వింటూ ఉన్నాడు అట్లాంటి సందర్భాల్లో కదాచిత్ ఒక్కోసారి శ్రోతా పురుషుల మనసు అన్యత్ర ఒక నిమిషమ్మా అర నిమిషమ్మా కాలము వృత్తి బయటకు వెళ్తదో అన్యత్ర వెళ్తుందో మనస్సు అంతసేపు వక్త పురుషుడు ఉచ్ఛరించినటువంటి శబ్దాల యొక్క జ్ఞానం అతనికి కాదు శ్రోత పురుషునికి ఆ శబ్ద జ్ఞానం కాదు అన్యత్ర మన అభూవం నాహ అని శృతిలో ప్రమాణం కూడా ఉంది లోకానుభవం కూడా ఉన్నది శృతి ప్రమాణం కూడా ఉన్నది అన్యత్ర మన అభూవం నా మనస్సు అన్యత్ర వెళ్ళింది నాహ నేను వినలేకపోయాను అంటాడు వక్తా పురుషుని చేత ఉచ్చరింపబడినటువంటి ఏ శబ్దం అయితే ఉన్నదో ఆ శబ్దము శ్రోతా పురుషుని యొక్క శ్రోత్రంతో సంబంధం కూడా అయ్యింది కానీ శ్రోతా పురుషుని శ్రోత్రేంద్రియంతో అతని మనస్సు సంబంధం లేదు మనస్సు అన్యత్ర అందువల్ల ఆ శబ్ద జ్ఞానం కలగలేదు అప్పుడు స్వామీజీ నా మనస్సు అన్యత్ర వెళ్ళింది మీరు చెప్పింది నేను వినలేకపోయాను దయచేసి మళ్ళొకసారి ఆవృత్తి చెయ్యండి మళ్ళొకసారి చెప్పండి అని ప్రార్థిస్తాడు శిష్యుడు చూడు మనస్సు వ్యాకులతను పొందినప్పుడు గాని అన్యత్ర వెళ్ళినప్పుడు గాని శ్రోత్రేంద్రియం అయితే విద్యమానం ఉంది కదా మరి శ్రోత్రింద్రంతో వక్తా పురుషుల యొక్క శబ్దం కూడా సంబంధం అయింది కదా మరి శబ్ద జ్ఞానం ఎందుకు కలగలేదు శ్రోత్రేంద్రియం అయితే ఉంది శ్రోత్రేంద్రియంతో శబ్దం కూడా సంబంధం అయింది కానీ శబ్ద జ్ఞానం ఎందుకు కలగలేదు శ్రోత్రేంద్రియమే ఒకవెల ఆత్మ అయితే అదే చేతనం అయితే ఆ శబ్ద జ్ఞానం కలుగుచుండవలను కానీ కలుగుటం లేదే అందుకని శ్రోత్ర ఇంద్రియము లేదా అదే ప్రకారంగా ఉపలక్షణంగా ఇంద్రియాలన్ని కూడా జడములే అని ఈ యుక్తి చేత సిద్ధమైతుంది ఈ అనుభవం చేత ఇంద్రియాలు జడములు అని సిద్ధమైంది యాతే జడ్ కరి బి ఇంద్రియ ఆత్మ నహి ఇంద్రియములు జడములైనందువల్ల కూడా ఆత్మ అవుతకు వీలు లేదు ఐసే హుయే బి ఇంద్రియానికి చేతనతమే హఠ కర్ణాహార వాది కూర్చు నీకు యోగ్య హై ఇన్ని యుక్తుల చేత ఇంద్రియాలు ఆత్మ కాదు అని సిద్ధి చేసినప్పటికీ కూడా హఠము చేత లేదు లేదు ఇంద్రియాలే ఆత్మ అని ఎవరైతే అంటారో అభినవేశం చేస్తారో హఠము చేస్తారో వారిని కూర్చుండబెట్టి నెమ్మదిగా ఏ విధంగా ప్రశ్నించాలి వికల్పం చెయ్యాలి అంటున్నాడు పండిత్ పీతాంబర్జీ వారు ఏమని అడగాలి క్యా ఏకి ఇంద్రియ చేతనె ఇంద్రిక సముదాయి చేతనహే వా సర్వ ఇంద్రియ భిన్న భిన్న చేతనహే ఏ వికల్పహే సిద్ధాంతి ఇంద్రిత్మ వాదని ఈ విధంగా వికల్పం చేసి అడుగుతున్నాడు ఏమయ్యా ఒకటే ఇంద్రియము ఆత్మ చేతనము అంటావా ఈ దేహ రూప సంఘాతం దశ ఇంద్రియాలు ఉన్నాయి పది ఇంద్రియాలు ఉన్నాయి ఆ పది ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియం మాత్రమే చేతనము అది ఆత్మా అంటావా లేదా ఇంద్రియాల సమూహము అంటే పది ఇంద్రియాలు ఉన్నాయి పంచ కర్మింద్రియాలు పంచ జ్ఞానింద్రియాలు ఈ పది ఇంద్రియాల యొక్క సమూహమే ఆత్మ అంటావా చేతనం అంటావా చెప్పు లేదా ఒక్కొక్క ఇంద్రియము చేతనం ఉన్నది ఒక్కొక్క ఇంద్రియము ఆత్మ ఉంది అని ఈ విధంగా అంటావా అంటే ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే ఆత్మ అదే స్వతంత్రము అదే చేతనము అని అంటావా అని ఈ విధంగా మూడు వికల్పాలు చేశాడు ప్రథమ పక్షము ఈ ప్రథమ పక్షము సంభవించదు ఏది పది ఇంద్రియాలైతే ఉన్నాయి కానీ అందులో ఒకటే ఇంద్రియం చేతనము ఒకటే ఇంద్రియం ఆత్మ ఏ ఇంద్రియం చేతనమై ఉన్నదో అదే ఆత్మ అని అంటే ఏకి ఇంద్రియ చేతనె ఏ బె నహి ఒకే ఇంద్రియం చేతనము అది ఆత్మ అనొట సంభవించదు కహతే ఎందుకనంటే శ్రోత్రాది కన్మేసే దిస్ ఏక ఇంద్రియకు చేతన్ కహేగా తిస్ ఇంద్రియ వినాపీ జ్ఞాన్ ఆరు జీవన్ కే దేఖనైతే ఏకహింద్రియ చేతన్ నహి చూడు ఏ ఒక్క ఇంద్రియమును చేతనం అదే ఆత్మ అంటున్నావో ఆ ఇంద్రియము భిన్నమైనటువంటి ఇంద్రియాల చేత కూడా జ్ఞానం అవుతుంది జీవన నిర్వహణ కూడా జరుగుతుంది ఏది చేతనము ఏది ఆత్మ ఉంటుందో అది ప్రధానం ఉంటది అది ముఖ్యం ఉంటుంది అదే సర్వ నియంత్రం ఉంటుంది జీవన వ్యవహారానికి హేతు ఉంటది సాధనం ఉంటుంది కానీ ఆ ఒక్క ఇంద్రియం విడిచి మిగతా ఇంద్రియాల చేత కూడా జ్ఞానం వాటి చేత జీవన నిర్వహణ కూడా జరుగుతూ ఉన్నది అన్నప్పుడు మరి మిగతా ఇంద్రియాల చేత జ్ఞానం కలగకూడదు కదా ఉదాహరణకు ఒక చక్షురి ఇంద్రియము చేతనం ఉన్నది అది ఆత్మ అంటే ఆ ఇంద్రియం చేత కూడా వినుటానికి వ్యవహారం జరుగుతుంది ఇంకా ఇతర ఇంద్రియాల చేత వాటి వాటి వ్యవహారం జరుగుతుండడం జీవన వ్యాపారం కొనసాగుతుంది మరి ఒకటే ఇంద్రియం చేతనం అంటే మిగతా ఇంద్రియాల చేత జ్ఞానం కలగ వ్యాపారం జరగకూడదు అందుకని ఒకే ఇంద్రియము ఆత్మ కాదు దూసరా పక్షు ఇక ఇంద్రియాల సమూహం ఆత్మ ఇంద్రియాల సమూహం చేతనము అన్ని ఇంద్రియాలు కలిసి సముదాయమే చేతనం అనే విధంగా చెప్పినట్లయితే ఉమ్మడి వ్యాపారం అంటారు కదా అట్లా ఇంద్రియన్క సముదాయ చేతనె ఏ బి పనే నహి ఇంద్రియ సముదాయమే చేతనం అని చెప్పడం కూడా సంభవించదు కాహతే ఎందుకనంటే ఏక ఇంద్రియకే నాశి హువే సముదాయ రూపతకే భంగితే జ్ఞాన్ అవరు జీవన్ నహివా చాయే అవరు హోవే యాతే ఇంద్రియా సముదాయ బీ చేతన్యే ఇప్పుడు ఇంద్రియ సముదాయమే చేతనము సముదాయమే ఆత్మ అని అంటే ఆ సముదాయంలో ఒక ఇంద్రియము నాశనమైంది అప్పుడు సముదాయమే భంగమైపోతది కదా అన్ని ఇంద్రియాలకు సముదాయం ఆత్మ కదా అంటే అన్ని సరిగ్గా ఉండాలే సముదాయమే చేతనం అన్నప్పుడు ఒకటి నాశనం సముదాయం కూడా భంగమైపోయింది అప్పుడు జీవన నిర్వహణ జ్ఞాన వ్యవహారం జరగకూడదు కానీ జరుగుతుంది అందుకని ఇంద్రియాల సముదాయం అంటే చేతనం కాదు ఆత్మ కాదు ఇక తీసరా పక్ష మూడవ పక్షం ఏది సర్వ ఇంద్రియ భిన్న భిన్న చేతనై సగల ఇంద్రియాలు చేతనములే కాని భిన్న భిన్నములు ఉన్నాయి సముదాయం కాదు అన్ని ఇంద్రియాలు చేతనములే కాని సముదాయం కాకుండా భిన్న భిన్నములు ఉన్నాయి అంటే దేనికలి స్వతంత్రంగా చేతనము దేనికలి స్వతంత్రంగా ఆత్మ అని ఈ విధంగా చెప్పినట్లయితే ఇది కూడా సంభవించదు కాహతే ఐశోహువే ఏకి శరీర విష దశ చేతన్ అంటే పది ఆత్మలు ఒకే శరీరం నందు పది ఇంద్రియాలు పది చేతనములు పది ఆత్మలు అని అంటే ఇది ఎట్లా సంభవం ఒక శరీరంలో పది ఆత్మలు ఉంటాయా బాబా అట్లా అనుభవం ఉందా మీకు చెప్పండి సంభవించదు తిన్న సర్వకి భిన్న భిన్న ఇచ్ఛాకరి ఏక కదిలి వృక్షమే బందే దశ హస్తంకరి కదిలి స్తంభికే భంగికి న్యాయి శరీరక భంగు హువేగా ఈ ఒకే శరీరంలో పది ఇంద్రియాలు చేతనములే పది కూడా ఆత్మయనంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఇచ్చకు విషయము భిన్న భిన్నం కదా శ్రోత్రేంద్రియము శబ్దాన్ని వినాలంటుంది నేత్రేంద్రియము రూపాన్ని చూడాలంటుంది రసనేంద్రియము ఆస్వాదించాలంటుంది గ్రహణేంద్రియము సుగంధాన్ని ఆగ్రహించాలంటుంది ఇట్లా ఒక్కొక్క ఇంద్రియము దాని దాని అభిరుచి కలిగి దాని యొక్క ఇచ్చ చేత ఆ ఇంద్రియము ఆ విషయం వైపుకు శరీరాన్ని లాక్ వెళితే ఈ ఇంద్రియం దాని యొక్క అభిరుచి అనుసారంగా ఈ విషయం పైకి లాక్ వెళ్తూ అప్పుడు శరీరం యొక్క గతి ఏమిటి అప్పుడు ఎటువైపు పోవాలి శరీరం చూడు చక్కటి దృష్టాంతం ఇస్తాడు ఒక అరటి చెట్టుకు పది మదపు టేనుగులను కట్టివేస్తే ఆ అరటి చెట్టు యొక్క స్థితి ఏమిటి దాని గతి ఏమిటి దాని అవస్థ ఏమిటి చూడండి ఆలోచించండి ఉంటుందా అరటి చెట్టు అది మొదలె కదలి వృక్షం అంటే అరటి చెట్టు అది మొదలె చాలా సున్నితం ఒక్క ఏనుగు ఇట్లా గుంజితేనే అది పడిపోతుంది పది ఏనుగులు కడితే ఆ కదిలీ వృక్షం యొక్క పరిస్థితి ఏమిటి నాశనమైపోతుంది అదే విధంగా పది ఇంద్రియాల చేతనము పది కూడా ఆత్మలే అంటే మరి ఏ ఆత్మ వైపు ఈ శరీరం వెళ్లాలి శ్రోత్రం విందామని అంటుంది చూస్తామంటుంది ఇతర ఇంద్రియాలు వాటి వాటి విషయాల్లోకి అవి ఈ శరీరం లాక్కెళ్తే ఈ శరీరం యొక్క పరిస్థితి ఏమిటి పోవాలి శరీరం నాశనం అయిపోతుంది భంగమైపోతుంది ఇంద్రియ భిన్న భిన్న చేతన్ నహిహే ఒక్కొక్క ఇంద్రియము స్వతంత్రంగా చేతనము మరి ఒక్కొక్క ఇంద్రియము ఆత్మ కూడా ఉంది అంటే పది ఆత్మలు ఉన్నాయి శరీరంలో అని ఈ విధంగా చెప్పుట అసంగతమౌతుంది అనుభవ విరోధము యుక్తి విరోధము ఇసు రీతి సే అచేత ఇంద్రియ ఆత్మ నహి హై అందువల్ల ఇంద్రియములు అచేతనములు జడములు ఉన్నందున ఇవి ఆత్మ ఊటకు వీలు లేదు అవు శృతి విషయ ఇంద్రియానిక సంవాదం సున్నా హా సో ఇంద్రియానికే అభిమాని దేవన్ కాహి హై శృతిలో ప్రాన సంవాదం వినబడింది కదా స్వామీజీ ప్రశ్నోపనిషత్తులు చాందోగ్య ఉపనిషత్తులో కౌశితకి ఉపనిషత్తులో ప్రాణ సంవాదం వినబడింది కదా అంటే ఈ ఇంద్రియాలు పరస్పరము వివధమానం అంటే కలహించుకున్నట్టుగా మనం విన్నాం కదా మరి ఏవైతే కలహించుకుంటాయో అవి చేతనములే ఉంటాయి జడములో కలహించుకునేది ఎలా సంభవం మాట్లాడుకునేది ఎలా సంభవము అని ఈ విధంగా మేము శృతి ప్రమాణం ఇచ్చి చెప్పాం కదా అనంటే ఆ శృతి యొక్క తాత్పర్యం ఏమిటంటే ఇంద్రియాలు పరస్పరం సంవాదం చేసుకున్నాయి అని చెప్పడంలో దాని తాత్పర్యం ఏమిటంటే ఇంద్రియాలు సంవాదం చేసుకోవడానికి యోగ్యములు కావు మరేమనగా ఇంద్రియ అధిష్టాన దేవతలు ఉన్నారు కదా వారు కలహించుకున్నారని తాత్పర్యం అక్కడ ఇంద్రియాలు కాదు కలహించుకున్నాయి వాటి అధిష్టాన దేవతలు ఉన్నాయి కదా చక్షురేంద్రియానికి సూర్యుడు సురేత్ర ఇంద్రియానికి దిశ ఈ విధంగా మనం పంచీకరణంలో చెప్పుకుంటూ వచ్చాం కదా అధిష్టాన దేవతలు కలహించుకున్నాయి కాని ఇంద్రియాలు కలహించుకోలేదు అవి జడములు ఉన్నాయి అవి సంవాదం చేస్తాయి చెప్పండి అందుకని ఇంద్రియ సంవాదం ఏదైతే మనకు వినబడుతుందో అక్కడ ఇంద్రియ అధిష్టాన దేవతల్లో సంవాదం జరిగింది అని ఈ అభిప్రాయం చేత శృతి చెప్పింది కానీ ఇంద్రియాలు సంవాదం చేసుకున్నాయి అనే చెప్పలేదు తిస్కరీబీ ఇంద్రియానికి చేతనత నహి హాయ్ ఈ అభిప్రాయం చేత కూడా ఇంద్రియాలు చేతనములు కావు మరే మనగా అచేతనములు అందువల్ల అవి ఆత్మ కాదు అయితే ఇంద్రియ ఆత్మవాది కా మత అసంగత అందుకని ఇంద్రియాత్మవాద మతం ఏదైతే చెప్పబడిందో అది అసంగతము అని ఇంద్రియాత్మవాదాన్ని ఖండన చేసి ప్రాణమే శ్రేష్టము ప్రాణమే ఆత్మ అని ప్రాణాత్మవాది తన మతాన్ని సిద్ధి చేసుకున్నాడు ఈ విధంగా ప్రాణాత్మవాది ప్రాణమే ఆత్మ అని సిద్ధి చేసిన పిలపా అప్పుడు మనస్సే ఆత్మ అని చెప్పేటువంటి మనాత్మవాదులు వస్తారు వారేమంటారు పదివంకం చూడండి ప్రాణాదపి ఆంతరస్య మనసహ ఆత్మత్వవాదిన మతం దర్శయతి మన ఆత్మ కంటే కూడా ఆంతరము శ్రేష్టము అయినటువంటిది మనస్సు అందువల్ల మనస్సే ఆత్మ అని చెప్పేటువంటి వాళ్ళు ప్రాణాత్మ వాదాన్ని ఖండాన చేస్తూ వారి మతాన్ని ప్రతిపాదిస్తున్నారు మన ఆత్మేతి ఉపాసన స్పష్ట భోక్తృత్వం హే ప్రాణాత్మ వాది ప్రాణమాత్మ కావడానికి వీల్లేదు ఎందుకనంటే ప్రాణము కంటే శ్రేష్టముగా మనస్సును చెప్పడం జరిగింది శృతిలో అన్యోంతరాత్మ మనోమయ అంటూ కూడా తదితర శ్రుతుల్లో మనకు వినపడుతుండందున ప్రాణము కంటే కూడా ఆంతరము శ్రేష్టము అయినటువంటిది మనస్సు అందుకని మనస్సే ఆత్మ గుటకు వీలవుతుంది ప్రాణము ఆత్మ కాదు ఎందుకు ప్రాణం జడమున్నదయ్యా జడమైంది ఆత్మ అయితే ఆత్మ అనేది చేతనం ఉండాలి ఆ మనస్సే చేతనం ఉన్నది మనస్సే అని ఏ విధంగా మనకు వినపడుతుండందు మనస్సే ఆత్మ అని ఉపాసన పరాహ ఉపాసన పరమైనటువంటి ఏవైతే ఉపాసకులు ఉంటారో వాళ్ళు మనస్ ఆత్మ అంటారు ఎందుకంటే ఉపాసన చేయాలంటే మనస్సే ప్రధానం కదా ఉపాసన మానసిక క్రియ కదా మనస్సే ప్రధానంగా ఉంటేనే ఉపాసన చేయగలుగుతారు అందుకని ఈ మనస్సే శ్రేష్టము స్వీకరించేటువంటి మనాత్మ వాదులు ఆత్మ అంటున్నారు ప్రాణస్య అభోక్తృత స్పష్ట ప్రాణము భోక్త చెప్పండి భోక్తృత్వము ప్రాణములో ఉందా భోక్తృత్వం మనస్సులో ఉంది అందుకని ప్రాణము జడమున్నందున అది ఆత్మ కాదు అని శ్లోకం ద్వారా చెప్పాడు ప్రాణస్య అనాత్మత్వే యుక్తి మాహ ప్రాణస్య అభోక్తృత స్పష్ట అంటు ప్రాణము అనాత్మ అని చెప్పుట ఎందు యుక్తి ఏమిచ్చాడు ప్రాణములో భోక్తృత్వం లేదు మనస్సులో భోక్తృత్వం ఉంది అని చెప్పినాడు మనస ఆత్మహత్య యుక్తి ప్రతిపాదికం శృతిం ఆహ మనయేవ ఇతి ఈ మనసే ఆత్మ అని చెప్పుట ఎందు శృతిని కూడా ఉదాహరిస్తున్నాడు అరవై ఎనిమిదో శ్లోకం మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో శృతో మనోమయ తేనాత్మే తీరి తమ్మన ఇప్పుడు అనేక శృతుల్లో మనకు ఈ ప్రమాణం వినపడుతుంది మన మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో మన ఏవ బంధ మోక్షయోహో కారణం మనస్సే ఈ పురుషులకు జీవులకు బంధములకు గాని మోక్షములకు గాని కారణం ఉన్నది అని శృతి ప్రమాణం చెప్తుంది కానీ ప్రాణము జడము అది ఎట్లా ఆత్మ అయితే కూడా లేదు అందువల్ల ప్రాణం ఆత్మ కాదు మనస్సే ఆత్మ మరియు మన్యంతరాత్మ మనోమయ అంటూ ప్రాణం కంటే కూడా మనోమయ కోసం ఆంతరం సూక్ష్మమున్నది శ్రేష్టమున్నది అని కూడా మనోమయ కోసం గురించి త్రీయ శృతిలో కూడా మనకు వినపడుతున్నందువలన మనస్సే ఆత్మా అని మన ఆత్మ వాదులు చెప్తున్నారు తస్మాత్ వారే తస్మాత్ ప్రాణమయాల్ అన్యోంతరాత్మ మనోమయ ఇది శృత్యంతరం దర్శయతి శృతయితే చైత్రీయ శృతి కూడా రెండు రెండులో ఏమని చెప్పబడింది కోసం కంటే కూడా అన్యమైనటువంటి మనోమయ కోసము అంతరము ఉన్నది అదే ఆత్మ అని కూడా ప్రాణము కంటే మనోమయ కోసమే ఆత్మ అని చెప్పబడింది కాబట్టి మనస్సే ఆత్మ అని శృత్యంతరం అంటే వేరే శృతిని కూడా ఉదాహరణ రూపంలో ఇచ్చినాడు ఫలితమాహా ఇక ఫలితం ఏమిటి తేన ఆత్మ ఈ రితం మనహ అంటూ శ్లోకంలో అందుకని మనస్సే ఆత్మ అని ఈరితం అంటే కథితం చెప్పబడింది అని అర్థం ఇప్పుడు టిప్పంలోకి రండిగా ఇప్పుడు మనస్సే ఆత్మ అనే వాళ్ళు చేయమన్నారు ప్రాణం ఆత్మ కాదు అని ప్రాణాత్మ ఖండన చేశారు ఏ విధంగా ఖండన చేస్తారు ఆ ప్రకారం వినండి అరవయో టిప్పనం ప్రాణ ఆత్మ నహి హే ప్రాణము ఆత్మ ఒకటకు యుక్తం కాదు కా అయితే హేతు ఏమిటి వాయుహో అనేతే ప్రాణము ఒక వాయు వికారమ ఏ విధంగా బాహ్య వాయువు కి నాయి బాహ్యవాయువు అది జడమున్నది అట్లే ఈ శరీరాంతర్గతమైనటువంటి వాయువు కూడా ఆ బాహ్య వాయువు అంశమే కదా దాని వికారమే కదా మరి బాహ్య వాయువు ఏ విధంగా జడము అట్లా ప్రాణం కూడా జడమే కావున ప్రాణము ఆత్మ కావడానికి వీల్లేదు ఎందుకు జడ త్వత్ జడముండలన అని అనుమాన ప్రయోగం చేత మనస్సు ఆత్మ అని చెప్పే వాళ్ళు ప్రాణాత్మ ఖండించారు ఇక రెండవ యుక్తి ఏమిటి ప్రాణికే అదర్శన కరి నియమసే మృత్యు నెహిహే ప్రాణము లేకపోతే శరీరం అమంగళమైతుంది అని చాలా గర్వంగా చెప్పుకున్నారు కదా ప్రాణాత్మవాదులు ఆ బాగా వినండి ప్రాణముంటేనే శరీరము జీవిస్తుంది ప్రాణం లేకపోతే మరణిస్తుంది అని లోకంలో ఇది ఉంది కానీ ఇది సత్యము కాదు ప్రాణం ఉంటేనే శరీరం జీవిస్తుంది ప్రాణం లేకపోతే జీవించదు అని ఏ నియమం లేదు ప్రాణం లేకుంటే కూడా బ్రతకగలడు ఎట్లా స్వామీజీ ముక్కు మూసుకుంటే గాలి విరుచుకోకపోతే మేము ఉక్కిరి బిక్కిరి అయిపోతాం చచ్చిపోతాం ప్రాణం లేకపోతే బ్రతుకుతారని మీరెలా చెప్పగలుగుతున్నారు అంటే లతలు గుల్మములు వృక్షములు ఇవి కూడా ప్రాణులే కదా అవి కూడా జీవిస్తున్నాయి కదా అవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాయా లేదు కదా అందుకని ప్రాణం ఉంటేనే బ్రతుకుతాడు ప్రాణం లేకపోతే బ్రతకలేడు అనేటువంటి ఏ నియమే లేదు అయితే స్థావర వృక్షాదికు తిని విషే ప్రాణికే ఆదర్శన్ మృత్యు నెహీదేకి వృక్షాదులో ప్రాణం ఆదర్శనం ఉన్నది ప్రాణం లేదు అవి ఉచ్స నిశ్వాసాలు చేస్తున్నాయా వృక్షాలు లేదు కదా అయినా గానీ జీవిస్తున్నాయా లేదా మరి ప్రాణం ఉంటేనే బ్రతకగలడు లేకపోతే బ్రతకలేడు అనే నియమం భంగమైందా లేదా అవైతే చెట్లు వృక్షాలు ఉన్నాయ వాటి ఉత్పత్తి కాలంలోనే సృష్టి నిర్మాణ కాలంలోనే ఆ బ్రహ్మదేవుడు వాటికి ఆ విధంగా జీవనం ఇచ్చాడు మనలాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేటువంటి ప్రక్రియ వాటికి పెట్టలేదు కానీ జంగం ప్రాణుల్లో అంటే మన మనుషులు పశువులు పక్షులు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణ వ్యవహారం జరిగితేనే కదా బ్రతకగలుగుతున్నారు ఆ ప్రాణమే లేకపోతే బ్రతకలేరు మన మనుషులకే వేదాంత శాస్త్రం ఎవరికి చెప్తున్నావు నువ్వు వృక్షాలకు చెప్తున్నావా మాకు చెప్తున్నావా మా సంగతి చూడాయ్యా ఉచ్ఛ్వాస నిశ్వాసం అయినటువంటి ప్రాణం ఉంటే బ్రతుకుతాము లేకపోతే బ్రతకలేము అందుకని మన విషయం మాట్లాడు అంటే మన విషయమే మాట్లాడతా చూడు జంగ మనుష్యాధిక ప్రాణిన తిన విషయ మూర్ఛాదిక సమయమే ప్రాణ నహి దే గే హోబీ స్వ ప్రాణి మరితే నహి జీవితే రే హే ఈ మనుషుల్లో కూడా మూర్ఛ మరి యోగ ప్రక్రియ అనుసారంగా సమాధాన శీలించేటువంటి వారిలో ప్రాణాన్ని నిరోధిస్తారు వాళ్ళు మరి వాళ్ళు మరణిస్తున్నారా చెప్పండి మూర్తిలో ప్రాణం లేదు మరి ఇంతకెందుకు నీకున్నదా ప్రాణం సుశిప్తులో సుషిప్తులో నీకు ప్రాణం ఉందా చెప్పండి ఇతరుల చేత ఉన్నట్లు వల్ల ప్రతి నీ దృష్టిలో ప్రాణం ఉందా లేదే లేకుండా మరి బ్రతుకుతున్నావా ఇతరుల చేత కనపడినా గానీ ఉన్నట్టే కదా నాకు తెలియకపోతే ఏంది అని అంటావా మరి యోగుల సంగతిని చెప్పు యోగులు ప్రాణాన్ని నిరోధించి కొన్ని యుగాల వరకు కూడా జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రాణం ఉంటేనే బ్రతకగలనేటువంటి నియమం భంగమైందా లేదా అందుకని అవే ప్రాణి మరితనహి మూర్ఛాదుల్లో ఉన్నటువంటి వాళ్ళు గాని మరి ప్రాణ నిరోధం చేత వాళ్ళు సంవాదశీలించేటువంటి యోగుల విషయంలో గాని వాళ్ళు చావడం లేదే జీవిత జీవించే ఉంటున్నారు తాత ప్రాణ ఆత్మ నహి హయే అందుకని ప్రాణం ఆత్మ కాదు అని రెండవ యుక్తి చూపెట్టాడు ఇక మూడవ యుక్తి నిద్రాకాలమే ప్రాణ జాగుతా హయే నిద్రాకాలంలో ప్రాణము జాగరూకమే ఉంటుంది తోబీ కొయి శరీరకే భూషణాదికు లేజావే తోబీ నివారణ కర్త నహి ఒక అమ్మగారే అనుకోండి శరీరం అంతటా అన్ని ఆభరణాలు ధరించుకొని ఉంది తన యొక్క పడక గదిలో పడుకుంది ఆ సమయానికి ఒక చూరుడు ఆ గదిలో ప్రవేశించాడు ఒక దొంగ గదిలో ప్రవేశించాడు ఎందుకు దొంగ ఎందుకు వస్తాడు అండి ఆభరణాలు దొంగిలించుకొని పోవడానికి అప్పుడు ఆ అమ్మగారు పడుకొని ఉంది ప్రాణం మాత్రం జాగరూకత ఉన్నది అప్పుడు దొంగ రాగానే ఆ ప్రాణం జాగృతి కాబట్టి అదిగో దొంగ దొంగ దొంగ అని అంటుందా చెప్పండి అంటలేదే మరి ప్రాణం అయితే జాగృతి ఉన్నది తెలుసుకోవడం లేదెందుకు అంటే అది జడం అవరు కొయ్యి సంబంధి ఆయా ఓవే తాకా సత్కార కర్త నహి లేదా తాను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒకనొక ఆప్త పురుషుడు వచ్చాడు దగ్గర బంధువు వచ్చాడు అనుకోండి అప్పుడు ఆప్తుడు వచ్చాడు అని ఆ బంధువును సత్కరిస్తదా చెప్పండి ఆ రండి రండి ఎప్పుడు వచ్చారు కూర్చోండి అని ఏమని అంటుందా ఆ ప్రాణం లేదే యాతే ప్రాణ జడు హయే అందుకని ప్రాణము జాగ్రత్త ఉన్నది ఉంటే ఏం లాభం జడమున్నది తహితే ఆత్మ నహే కాని కూడా ఈ ప్రాణము ఆత్మ కాదు నాలుగో వ్యక్తి చూపెడుతున్నాడు జో ప్రాణాత్మవాది కహే ఒకవేళ ప్రాణాత్మవాది ఏ విధంగా అనవచ్చు ఏమని అంటే ప్రాణికే నిర్గమనతే దేహ యాతే ప్రాణ ఆత్మహే ఏమయ్యా ప్రాణం నిర్గమనం అయితే దేహము అమంగళమైపోతుంది కదా దేహం మరణిస్తుంది కదా అందుకని ప్రాణమే ఆత్మ ప్రాణమే శ్రేష్టము అని ఈ విధంగా అంటే ఏ బి అసంగత హే ఈ విధంగా చెప్పటం కూడా అసంగతము యోగ్యం కాదు యుక్తము కాదు కాహైతే జాటరాగ్నికే నిర్గమనితే బి దేహక మరణం తహా వ్యభిచారహే మరణావస్థలో ముక్కు దగ్గర చేయిబెట్టి శ్వాస ఆడుతుందా లేదా అని చూస్తారు వైద్యులు మొదలైనటువంటి వాళ్ళు ప్రాణము ఆడడం లేదనుకోండి అప్పుడు నాడి వట్టి పరీక్ష చేస్తారు శరీరము వేడిగా ఉందా నాడి నడుస్తుందా లేదా చూస్తారు మంద మందంగా నడుస్తుంది అనుకోండి ప్రాణము లేదు కానీ నాడి నడుస్తుంది శరీరం ఉష్ణత చూస్తారు కదా మెడ అక్కడ ఇక్కడ చేయబెట్టి చూస్తారా లేదా వేడి ఉందా లేదా శరీరము అని చూస్తారు అంటే ఉష్ణత నిర్గమించితే మరణము అని సిద్ధమవుతుంది ఇక్కడ ప్రాణం ఆడకపోతే మరణం కాదు ఉష్ణత లేకపోతే మరణించినాడు అని సిద్ధి చేస్తారు ఏ చల్లగా అయిపోయింది ఏం లేదు ఆశ లేదంటారు ప్రాణం ఆడకపోతే ఆశ లేదా అని శరీరం చల్లబడితే అంటే ఉష్ణత నిర్గతం అయితే మరణించాడు అని సిద్ధం అయితే ఇంకా దానికి చికిత్స చేస్తూనే ఉంటారు ఏ ఇంకా వీడి ఉంది ఇంకా నాడి మందు మందిగా ఇంకా జీవించి ఉన్నాడు అని అంటారు కానీ ప్రాణం ఆడకపోతే మరణించాడని నిర్ణయం చేయరు అందువల్ల ఈ జఠరాజ్ని అంటే శరీరంలో ఏదైతే ఉష్ణత ఉన్న అది నిర్గనైతే దేహం మరణించిందని నిర్ధారణ చేయడం జరుగుతుంది అంతేగాని ప్రాణం ఆడనంత మాత్రాన మరణించాడని నిర్ధారణ చేయడానికి రాదు కొందరు ప్రాణాన్ని నిరోధించి అలా శివాసనం పడుకున్నారనుకోండి ఇక చచ్చిపోయిందని వాడిని ఎత్తుకొని లేదు కదా ప్రాణం మారతలేదు ప్రాణాన్ని నిరోధించాడు కానీ శరీరం వేడిగా ఉంది అది చూస్తారు కావున ప్రాణం నిర్గమనం అయితే శరీరం అమంగళమైతది అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఏమైంది వ్యభిచారం ఎక్కడ ఉష్ణత ఉష్ణత నిర్గమనం అయితే మరణించాడని నిర్ధారణ చేయడం జరుగుతుంది గాని ప్రాణం నిర్గమనం అయితే మరణించాడనే నిర్ధారణ చేయబడదు అని ఈ విధంగా వ్యభిచార దోషం చూపెట్టాడు శృతి విషయ్ ప్రాణికే శ్రేష్టత ఆది కహెహే అయితే శృతి ప్రమాణాలు ఏమని చెప్పినాయి ప్రాణమే శ్రేష్ఠం అని చెప్పింది కదా శృతిలో ప్రాణ సంవాద ప్రకరణమునందు ఇంద్రియాలు ప్రాణము ఇవి పరస్పరము వాదించుకునేటప్పుడు ఆడ నిర్ధారణ ఏమైంది ప్రాణమే శ్రేష్టము అని నిర్ధారణ అయింది అందువల్ల ప్రాణమే ఆత్మని శృతి ప్రమాణం అయితే చెప్పాం కదా శ్రేష్ఠత్వం తీసుకొని అంటే ఆ శ్రేష్ఠత్వం తీసుకొని ప్రాణమే ఆత్మని మీరు చెప్పారో అక్కడ శృతికి కూడా ప్రాణమే ఆత్మ అని చెప్పే తాత్పర్యం లేదు వే ప్రాణికి ఉపాసన విషయ ప్రవృత్తి అర్థం స్థుతి మాత్ర శృతిలో ప్రాణం శ్రేష్టమని ఏదైతే చెప్పబడిందో అక్కడ ప్రాణము ఆత్మ అని చెప్పే తాత్పర్యం లేదు మరే మనగా ఉపాసన ఎందుకు ప్రవృత్తం కోసము స్థుతి మాత్రము అంటే అర్థవాద వాక్యం మాత్రమే ప్రతిపాదక వాక్యం కాదు అది రూపంలో స్తుర రూపంలో చెప్పింది అంతేగాని ప్రాణమే ఆత్మ అని చెప్పే అక్కడ ప్రాణం యొక్క శ్రేష్టతను చెప్పలేదు అయితే సో అర్థవాదం మాత్ర అది కేవలం అర్థవాద వాక్యం వాక్యం ఉన్నది ఉన్నంత మాత్రాన అది తాత్పర్యవతి వాక్యం కాదు అందుకే ఇప్పుడు మతవాదులు కూడా శృతి ప్రమాణాలను ఇస్తూ వస్తున్నారు కదా అంత మాత్రం చేత శృతి ప్రమాణం ఉన్నందువలన శృతి ఈశ్వరవాణి ఉన్నది ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సకల జీవుల యొక్క హితమును కోరేవాడు కాబట్టి అతడు ఎప్పుడు కూడా అబద్ధం ప్రలాపం చేయడు అందువల్ల ఈశ్వర వాణి అది ప్రామాణికము అందుకని ఒప్పుకోవాలంటే మరి ఈ దేహాత్మ వాదులు కూడా సవా యశ పురుషో నరసమయ ప్రమాణాన్ని ఇచ్చినారు అంత మాత్రం చేత ఆ శృతి ప్రమాణము సత్యమా తాత్పర్యం ఉంది అక్కడ ఈశ్వరుడైతే ఏమి శృతి వాక్యం ఏమి తాత్పర్యం వల్లదే ఉన్నదా అది ముఖ్యము అందుకే మహాత్ములు అంటారు నా కేవలం శృతి ప్రమాణం కింటూ తాత్పర్యవతి శృతి ప్రమాణం కేవలం శృతి వాక్యం ఉన్నంత మాత్రాన వాక్యం ప్రామాణికం కాదు అక్కడ శృతికి తాత్పర్యం ఉందా తాత్పర్యం ఉంటే అది ప్రమాణం తాత్పర్యం లేక వాక్య ప్రయోగం చేయబడితే అది ప్రామాణికం కాదు అది అర్థవాద వాక్యంలో గణనవుతుంది వాయు రైక్షేపిస్తా దేవత వాయువు అతివేగం కలిగినటువంటి దేవత అని ఈ విధంగా చెప్పింది అక్కడ తాత్పర్యం ఏంది సకల జీవులకు తెలియదా వాయువు అతివేగం గలదని శృతి మాత్ర చెప్పాలన్నా ఈ విషయము ప్రత్యక్ష సిద్ధమైనటువంటి విషయాలను శృతి చెప్పాలా బాబా అది సర్వలోక ప్రసిద్ధం వాయు వాయువు అతివేగం కలిగినది అది శృతి మాత్ర చెప్పేది మరి శృతి ఎందుకు చెప్పింది అక్కడ అంటే స్వతాత్పర్య అభావం ఉన్నది అక్కడ తాత్పర్యం లేదు అర్థవాదం ఉన్నది అంటే వాయుదేవతను ఎవరైతే ఉపాసించి వాయుదేవతను ఉద్దేశించి ఎవరైతే వాయుగం చేస్తారో అతడు వాయు ఏ విధంగా శీఘ్ర గతి కలదో ఆ విధంగా శీఘ్రంగా ఇతడు ధనవంతుడవుతాడు ఐశ్వర్యవంతుడవుతాడు అని చెప్పే తాత్పర్యం ఉంది అక్కడ కాని వాయువు వేగంగా వెళుతుందని చెప్పే తాత్పర్యం లేదు అక్కడ కాని వాక్యం ఎట్లా ఉన్నది వాయుర్ వైక్షేపిష్ట దేవత తాత్పర్యం వేరే చోట ఉంది ఇటువంటి వాక్యాలకేమంటారు అర్థవాద వాక్యాలు అంటారు స్వ తాత్పర్య అభావ అర్థవాద దీనికి స్వ తాత్పర్యం ఉండదు అటువంటి వాక్యము అర్థవాద వాక్యము అనబడుతుంది అగ్నిర్ హిమస్య భేషజము అగ్ని చలికి ఔషధము అంటారు ఇది శృతిలో చెప్పబడింది ఇది శృతి చెప్పాలనా మనకు అనుభవం లేదా ఆ బాల కమలాసన పర్యంతం అందరికీ కూడా అగ్ని చలికి ఔషధం అంటే అగ్ని దగ్గర కూర్చున్నట్లయితే చలి దూరం అవుతుంది ఇది ఎవరికి అనుభవం లేదు ఇది శృతిలో చెప్పాలనా అర్థవాద వాక్యాలు అందుకని శృతి చెప్పింది అని చెప్పి ప్రామాణికంగా స్వీకరించకూడదు తాత్పర్యం ఉన్నదా అది విచారం చేయాలి ఈశ్వరుడు చెప్పని కృష్ణుడు చెప్పని శృతి చెప్పని ఎవరన్నా చెప్పని తాత్పర్యం ఉంటే దాన్ని ప్రామాణికంగా స్వీకరించాలి లేకపోతే ఈశ్వరవాణి అయినప్పటికీ కూడా దాన్ని త్యాగం చేయాల్సిందే అదే విధంగా ఇక్కడ ప్రాణశ్రేష్ఠత్వం శృతిలో చెప్పింది ఉన్నది అక్కడ తాత్పర్యం లేదు మరి ఇక్కడ తాత్పర్యం ఉంది అంటే ప్రాణాన్ని ఉపాసన చేసినట్లయితే ఉపాసన ద్వారా చిత్త ఏకాగ్రత కలుగుతుంది తద్వారా అతడు ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంటుంది అనే అభిప్రాయంతో ఉపాసన పరముగా చెప్పిందే గాని ప్రాణము శ్రేష్టం అది ఆత్మ చెప్పే తాత్పర్యం చేత శృతిలో ప్రాణశ్రేష్ఠాధికము చెప్పలేదు శృతి విషయ ప్రాణమయ కోశుకి ఆత్మతాక ప్రతిపాదకు జో వచనహే అయితే శృతిలో ప్రాణమయ కోసం ఆత్మ అన్నో తరాత్మ ప్రాణమయ అనేటువంటి ఏదైతే వాక్యం ఉన్నదో ప్రాణమయ ఆత్మ అని శృతిలో ఏదైతే చెప్పబడిందో ఏదైతే వచనం ఉన్నదో తీసుక మనోమయ కోశకి ఆత్మతాక ప్రతిపాదక వచనకారి బాధు ఓవే హే ఇప్పుడు ప్రాణము ఆత్మ అని చెప్పినటువంటి ఆ వచనము మనోమయ కోసము ఆత్మ దానికంటే శ్రేష్టము అని చెప్పినటువంటి వచనం చేత ప్రాణమయ కోసం అని చెప్పిన వచనం బాధ అయిపోయిందా లేదా అక్కడనే శృతి ఆ వాక్యం బాధైపోయింది జను కోశానికి ఆత్మ ప్రతిపాదకు శృతి వాక్యానికి స్థూల న్యాయకరి అధిష్టాన ప్రత్యేక ఆత్మ బ్రహ్మకే లఖావనే హి అయితే ఆ ప్రకరణంలో అన్నమయ్య కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము ఇవి ఆత్మ అని చెప్పిన సందర్భంలో అక్కడ ఈ కోసములే ఆత్మ అని చెప్పే తాత్పర్యం లేదు మరే ఆ కోసాలన్నిటికీ ఆంతరము అధిష్టానము అయినటువంటి ఏ ప్రత్యేక భిన్న పరబ్రహ్మం అది ఆత్మ అని స్తూల అరుంధతి న్యాయం చేత చెప్పే తాత్పర్యం ఉంది స్థూల అరుంధతి న్యాయం అంటే వశిష్ట అరుంధతి అనేటువంటి దంపతులు వాళ్ళు తారలుగా ఉన్నారు కదా ఆకాశంలో దంపతులకు వివాహమైనప్పుడు వాళ్ళ యొక్క దంపత్య జీవనం శుభంగా చక్కగా గడవాలని వారిని చూపెడతారు అయితే వశిష్ట తార సూక్ష్మంగా ఉంటుంది అరుంధతి తార స్థూలంగా ఉంటుంది అయితే స్థూల అరుంధతిని చూపెట్టి దాని పక్కన ఉన్నటువంటి ఆ వశిష్ట తారను చూపెట్టే తాత్పర్యం ఉన్నది అట్లా స్థూలంగా ఈ అన్నమయ్యాది కోశాలని చెప్పి వాటి ద్వారా వాటికి అధిష్టానము ఆధారము అయినటువంటి ప్రత్యేక భిన్న పరబ్రహ్మమును చెప్పే తాత్పర్యం ఉంది అక్కడ ప్రకరణంలో అందుకని ఈ అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం ఏ విధంగా ఆత్మ ఆత్మ ఆత్మ చెప్తే ఈ కోశాలే ఆత్మ అని వాటికి అధిష్టానం అయినటువంటి పరమాత్మ అది శ్రేష్టము అదే ఆత్మ अच्छे तात्पर्य सर्वकोशा की आत्मता की प्रतिपा श्रुति जात्मा चपेबड़ो वाये आत्मा, आत्मा, ने दो। आत्मा दो वाट की आधारभूत ब्रह्म पुत्र प्रतिष्ठा अक्रह्म आधारमु अधिष्ठा अात्पर्य उन्द्रियानते प्राणिक संवाद और शरीर विषय प्रवेश सोभी అభిమాని దేవత కయాహ్ అయితే ఇంద్రియాల కంటే ప్రాణం శ్రేష్టమని ఆ ప్రాణం శరీరంలో ప్రవేశించడం ద్వారానే ఆ శరీరము సుస్థిరంగా ఉండగలిగిందని ఏదైతే ప్రాణం యొక్క శ్రేష్టతను ప్రాణ సంవాదమును ప్రాణ ప్రవేశంను ఏదైతే శృతులు చెప్పిందో అక్కడ ప్రాణ అభిమాని దేవత విషయంలో చెప్పిందని తెలుసుకోవాలి అంతేగాని జడమైన ప్రాణం గురించి కాదు ఇంద్రియాల విషయంలో గానీ ప్రాణ విషయంలో గానీ జడమైన ఇంద్రియాలను ప్రాణములను తెలుసుకోవద్దు వాటి అధిష్టాన దేవతలను తెలుసుకోవాలి సంవాదం చేయట ఎందుగాని మరి శరీరం ప్రవేశించుట గాని ఏదైతే ప్రాణ విషయంలో చెప్పబడిందో ప్రాణ అభిమాని దేవతను తెలుసుకోవాలి అని అభిప్రాయం ఇంతే కాకుండా మరొక యుక్తును చూపెడుతున్నారు చూడండి ఆరవ యుక్తి క్షుధాకరి మేరే ప్రాణ నిక్సంగే భోజనకరి మేరే ప్రాణం సంతుష్టి భయే అయిసే ప్రాణ విసి మమతాకి విషయతాకే దేఖనేతే అహం ప్రతీతికి విషయతాకే అభావుతే బి ప్రాణ ఆత్మ నహిహయే ఆకలేసి నా ప్రాణాలు వెళ్ళిపోతున్నాయ్యా అంటారు అక్కడ నా ప్రాణము అంటున్నాడు భోజనం చేయటం నా ప్రాణము తృప్తి పడింది అని అంటాడు ఇక్కడ కూడా నా ప్రాణము అనే వ్యవహారం చేస్తున్నాడు ఇట్లాంటి సందర్భంలో నాది అని ఎప్పుడైతే మమత్వానికి విషయం అవుతుందో మనం పూర్వం చెప్పుకున్న దృష్ట్యాంత ప్రకారంగా ఘట ద్రష్ట ఘటా భిన్న సర్వతాన ఘటోయథ అని చెప్పిన ప్రకారంగా ఏది మమత్వానికి విషయం అవుతుందో ఏది తన అది తనకంటే భిన్నంగానే ఉంటుంది అనే నియమానుసారంగా ఈ ప్రాణం కూడా మమత్వానికి విషయం అవుతున్నందువలన అహం తాకు విషయమవుతున్నందువలన ప్రాణమే ఆత్మ అని ఏదైతే ప్రాణాత్మవాదు యుక్తుని చూపెట్టారో దానికి వ్యభిచార దోషం వచ్చింది ఎందుకు ప్రాణము మమత్వానికి విషయమవుతున్నది అందువల్ల కూడా ప్రాణము ఆత్మ కాదు ఇక ఏడవ యుక్తి అపనే ప్రాణికే గమన ఆగమన ఆదికు అపనే కరి అనుభవ కరియే హే ప్రాణం యొక్క గమనాగమనాలను తాను చూస్తూ ఉన్నాడు నా ప్రాణం పోతుంది అని తెలుసుకుంటాడు ప్రాణం యొక్క గమనా గమనాలను కూడా తాను అనుభవిస్తున్నాడు అందువల్ల యాతే ప్రాణిక జాన్యాహార ఆత్మ ఆపు ప్రాణతే నారాహే ఆ ప్రాణము ఉక్కిరి బిక్కిరైనప్పుడు ప్రాణ నిర్గమన సమయం ఆసన్నమైనప్పుడు ఆ ప్రాణికి తెలుస్తుంది నా ప్రాణం పోతుంది అని మరి ఎప్పుడైతే తెలియబడుతుందో దానికంటే తెలుసుకునేవాడు భిన్నంగానే ఉంటాడు కదా మరి తెలుసుకునేవాడు శ్రేష్టమా తెలియబడేది శ్రేష్టమా చెప్పండి తెలియబడేది జడం ఉంటుంది తెలుసుకునేవాడు చేతనం ఉంటాడు అంటే ఆ ప్రాణము తెలియబడుతుండందువలన అది జడం సిద్ధమైంది దాన్ని తెలుసుకునేవాడు చేతనము ఆత్మ అని ఈ విధంగా ప్రాణాత్మ వాదము మిగతా విషయము రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చం సహనా సహనో భునత్ సహ వీర్యం తేజస్వినధేతమస్ మావిద్విషావై ఓ శాంతి శాంతిశాంతి